జై గురుదత్త యోగవాసిష్టం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం ఏడవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగవాసి ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భా శాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు వశిష్ట మహర్షి శ్రీరామచంద్రుడితో తత్వజ్ఞులైన యోగులు సృష్టులను దర్శించే విధానాన్ని చెప్తాను విను అని తను చైతన్య అహంభావాన్ని వదిలిపెట్టకుండానే భూమి అహంభావాన్ని ధరించినట్టును భూమిలో ఉండే ద్వీపాలు కొండలు తృణాలు మొదలైనవన్నీ తన అనుభవానికి వచ్చినట్లు ఆ భూమి మీద లోపల జరిగే సన్నివేశాలన్నీ తనకు స్పష్టంగా తెలిసినట్లు చెప్తే శ్రీరామచంద్రుడు అడిగాడు గురుదేవా మీరింత వివరంగా భూలోకాన్ని పరిశీలించి చూశారు కదా దానికోసం భూమే నేను అనే ధారణ చేశారు కదా మీరు ధారణ చేసిన భూమి మామూలుగా చూసే పంచభూతమయమైన భూమేనా లేకపోతే మేము స్వప్నాలలో చూసే మనోమయమైన భూమె అని అడిగితే వశిష్ట మహర్షి సమాధానం చెబుతూ రామ తత్వదృష్టితో చూసినప్పుడు దృశ్యం స్వరూపము సన్మాత్రమే కనుక దీనిలో కొంత భౌతికము కొంత మానసికము అనే విభాగం కుదరనే కుదరదు నేను చిత్స్వరూపాన్ని విడిచిపెట్టకుండానే భూధారణ చేశాను కనుక నేను సాక్షి దృష్టితోనే భూలోక విశేషాలు అన్ని దర్శించాను అని గ్రహించు అన్నాడు దీనికి శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు వశిష్ఠమహర్షిని గురుదేవ ఆ తరువాత ఇంకేదైనా లోక విశేషాలు చూసారా దానికి వశిష్ఠమహర్షి సమాధానం చెప్పాడు రామా నేను అలా జాగ్రత్తకాల భూరూపాన్ని స్వప్నకాల భూరూపాన్ని కూడా ధరించి సాక్షి దృష్టితో దర్శించే సమయంలో చెట్టును నేనే అయ్యాను చెట్టు మీద ఆకును నేనే అయ్యాను ఆకు మీది ఈయనెను నేనే అయ్యాను ఈయన మీది పురుగును నేనే అయ్యాను పురుగు తాగే రసాన్ని నేనే అయ్యాను ఆ తరువాత నేను జలధారణ చేశాను అప్పుడు రకరకాల నదీ నదాల రూపాలను పొంది కొండ కొమ్ముల్లోంచి లోయల్లోకి జారిపడ్డాను ఆవిరినై చెట్ల మీదకు ప్రాకాను ఆ జలంలో ఉండే రసరూపాన్ని జీవుల జిహ్వలలోకి దూరాను అక్కడ రసానుభూతిని పొందాను అక్కడ కూడా ప్రతి అణువులోనూ ఇందాకటి రాతి ముక్కలో లాగానే ప్రపంచ సృష్టులను చూశాను అరటి స్తంభంలో మొట్టలాగా సృష్టిలోపల సృష్టిగా లక్షల సృష్టులను ప్రళయాలను నేను అక్కడ చూశాను ఆ దృశ్యాల వల్ల అధిష్టాన చైతన్యానికి మాత్రము మాలిన్యం అంటడం లేదని నేను అర్థం చేసుకున్నాను ఈ విషయం తొంభైవ సరిగ్గాలో వచ్చింది రామా ఆ తరువాత తేజస్సే నేను అనే ధారణ చేశాను దానివల్ల నేను తేజోరూపుడిని అయ్యాను అప్పుడు చంద్రుడు సూర్యుడు నక్షత్రాలు అగ్నిహోత్రుడు మొదలైన తేజో విశేషాలు అన్నీ నాకు అవయవాలు అయిపోయి నాకు ఎక్కడా చీకటే కనబడలేదు నా రూపంలోంచే తెలుపు నలుపు ఎరుపు వంటి రంగులు అన్నీ బయలుదేరినాయి నేను సూర్య చంద్రాల రూపంలోనూ దీపాల రూపంలోనూ ఉండడం వల్ల ఇంటింటి రహస్య గాథలు నాకు కనిపించాయి పాతాళలోకం సహజంగానే తమోగుణం అధికంగా ఉండడం వల్ల అక్కడ నా తేజోరూపం కొంచెమే ప్రకాశించింది భూలోకం రజోగుణ ప్రధానం కనుక అక్కడ నా రూపం మరింత మెరుగుగా ప్రకాశించింది సత్వగుణ ప్రధానమైన స్వర్గలోకంలో నా తేజోరూపం పరిపూర్ణంగా ప్రకాశించింది అయితే ఈ ప్రపంచం ఒకే రాశిగా ఆలోచిస్తే ఇది ఒక పాడునూతి వంటిది దాంట్లో నీళ్లు చీకట్లు ఎప్పుడూ నిలవ ఉంటూనే ఉంటాయి తేజస్సు అనేది వచ్చి ఆ చీకటిని పారద్రోలుతూ ఉంటుంది నీకు తెలుసు కదా ప్రతి పదార్థాన్ని అజ్ఞానమనే తెర ఆవరించి ఉంటుంది ఆ పదార్థానికి సంబంధించిన మనోవృత్తి ద్వారా ప్రసరించిన చైతన్యం ఆ తెరను తొలగించినప్పుడే ఆ పదార్థం చూసేవాడి యొక్క అనుభవంలోకి వస్తుంది ఈ విషయం ముముక్షు వ్యవహార ప్రకరణంలో ఇంద్రియం ద్వారా జ్ఞానం కలిగే విధానం అని శీర్షిక కింద వివరించడం జరిగింది ఇది మనం గమనించవలసిన విషయం ఇంకా వశిష్ఠుడు చెప్పిన మాటలోకి ఇంకా ముందుకు పెడితే వశిష్ఠుడు అంటున్నాడు అలాగే ఈ తేజస్సు చీకటి అనే తెరను తొలగించి పదార్థాలను కంటికి కనిపించేటట్లు చేస్తుంది అందుకే ఈ తేజస్సు శుద్ధ చైతన్యానికి సోదరుడి వంటిది అని పెద్దలు అంటారు నేను ఈ తేజోరూపంలో ఉండడం వల్ల రత్నాదులలో కాంతిని అయ్యాను మబ్బుల్లో మెరుపును అయ్యాను చంద్రుడిలో వెన్నెలను అయ్యాను యువతి యువకులలో కామవిలాసాన్ని అయ్యాను వాళ్ల ముఖాల్లో చిరునవ్వును అయ్యాను క్రూరముఖాల్లో పరాక్రమాన్ని అయ్యాను దేవదానవులలో శత్రుత్వాన్ని అయ్యాను జీవులలో ఓజస్సును అయ్యాను ఓజస్సు అంటే ప్రాణశక్తి ఉత్సాహం అవి సముద్రంలో బడవాగ్నిని అయ్యాను కొన్ని లోకాల్లో ప్రణయాగ్ని అయ్యాను కొన్ని చోట్ల దావాగ్ని అయ్యాను కొన్ని చోట్ల యజ్ఞాగ్ని అయ్యాను కొన్ని చోట్ల గడ్డకట్టి బంగారాన్ని అయ్యాను ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే బంగారం అగ్ని యొక్క రూపాంతరమని పురాణ ప్రసిద్ధి అందుచేత ఇక్కడ కొన్ని చోట్ల గడ్డ బంగారాన్ని అయ్యాను అంటున్నాడు కొన్ని చోట్ల ఆ బంగారాన్ని దాచుకునే కోషాగారాలను తగలబెట్టి బూడిది చేసి ఆ యజమానుల గుండెలలో దుఃఖాగ్నిని అయ్యాను కొన్ని చోట్ల పండితుల వాదాగ్ని అయ్యాను కొన్ని చోట్ల అవమానాగ్ని అయ్యాను కొన్ని చోట్ల సూర్య సూర్యచంద్రాది రూపంగా సర్వోన్నతంగా ప్రకాశించాను కొన్ని చోట్ల నికృష్టపు నిప్పు రవనై ప్రజల కాళ్లతో తొక్కించుకున్నాను కొన్ని చోట్ల విలువగల వజ్రవైడూర్యాది రూపాలలో ఉండి కూడా వేలకు సంవత్సరాలు ఎవరికీ కనిపించకుండా మట్టిలో కూరికుపోయి ఉన్నాను వశిష్ఠుడు చెప్పిన ఈ మాటలు విని శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు గురుదేవ మీరు ఈ తేజోరూపు ధారణ సమయంలో సుఖం అనుభవించారా దుఃఖం అనుభవించారా అంటే వశిష్ఠుడు అన్నాడు నేను సాక్షి మాత్రంగా ఉంటు నా పరబ్రహ్మ రూపాన్ని విడిచిపెట్టకుండానే ఈ ధారణలు చేస్తూ వచ్చానని ఇందాకనే చెప్పాను కదా సరదా కోసం జగద్భావాన్ని ఆరోపించుకుని చూసినంత మాత్రాన సాక్షినేన నాకు నా పరబ్రహ్మత్వం తొలగిపోతుందా పోదు అందువల్ల నాకు దుఃఖం అణువంత కూడా అంటే ప్రసక్తి లేదు ఒకవేళ నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి కాకుండా కేవలం జడాగ్ని స్వరూపుణ్ణి అయ్యేటట్లయితే నాకు అనుభూతి అనేది ఎలా ఉంటుంది అది అనుభవించాను ఇది అనుభవించాను అనే స్మరణ ఎలా ఉంటుంది అందువల్ల నాకు దుఃఖం అణువంత కూడా అంటే ప్రసక్తి లేదు ఒకవేళ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 నాకేమీ తెలియలేదు అని అజ్ఞానాన్ని బట్టి ఆ సుషుప్తి దశను జడదశ అనేస్తున్నాం ఆ దశలో ఒక అనుభవం ఉంది ఏమని నాకేమీ తెలియడం లేదు అని అనుభవం అనేది చేతన దశ వల్ల కలుగుతుంది కానీ జడదశ వల్ల కలుగుదు అందుచేత ఆ దశను జడదశ అనడం తగదు అంటే శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు తెలియకపోవడం కూడా ఒక అనుభవమైన అప్పుడు వశిష్ఠుడు అంటున్నాడు అది అనుభవమే కాకపోతే జాగ్రత్ దశలో దానిని గురించిన స్మరణ ఎలా కలుగుతోంది కనుక దానిని అనుభవము అని అంగీకరించాల్సిందే అందువల్ల సుషుప్తి దశలో కూడా చైతన్యం ఉంది అని అంగీకరించవలసిందే ఎప్పుడైతే జాగ్రత్ స్వప్న సుషుప్తులు మూడింటిలోనూ చైతన్యం అనుష్యూతంగా ఉందని అప్పుడు దానికి వ్యష్టి దేహ సంబంధం కానీ సమష్టి దేహ సంబంధం కానీ లేదు అని తేలిపోతుంది అప్పుడు అనుభవించే నాకు చైతన్య రూపమైన సూక్ష్మ దేహమే మిగులుతుంది అప్పుడు నాకు దుఃఖం అంటే ప్రసక్తే లేదు అఖండమైన ఆనందమే నా స్వభావం ఆ అనుభూతితోనే నేను ఆ సమయంలో తేజోరూపధారినై ప్రతి పరమాణువు యొక్క గర్భంలోనూ రకరకాల ప్రపంచాలను చూశాను ఈ విషయం తొంభై సర్కలో సరుకులో వచ్చింది రామా ఆ తరువాత నేను వాయువును నేను అని ధారణ చేసి వాయు రూపాన్ని పొందాను బాహ్య వాయువుని చెట్లను తీగలను కదిలించాను మేఘాలను విమానాలను మూశాను అగ్నిలాగా తేమను ఇంకింపజేశాను వాద్యాలలో దూరి ధ్వనులు చేసను దీపాలవంటి చిన్న చిన్న అగ్నులను అర్పేశాను కారుచుచ్చుల వంటి పెద్ద అగ్నులను పెంచాను వాసనలను మోసుకెళ్ళాను నేను శ్రమపడుతూ కూడా ఇతరుల శ్రమను పోగొట్టి శాత తీర్చాను ప్రళయ సమయాలు వచ్చేసరికి మహాపర్వతాలను కూడా ఎండ్టాకుల్లాగా ఎగరగొట్టాను ఇక జీవుల శరీరాలలోకి నాడీశక్తి రూపంగా ప్రవహించి వాళ్ళ చేతులు కాళ్ళు కదలింపచేశాను వాళ్ళ రక్తాన్ని ప్రవహింపచేశాను వాళ్ళ సప్త ధాతువులకు పరిణామాలు కలిగించాను చర్మము రక్తము మాంసము కొవ్వు ఎముకలు ఎముకలలోని గుజ్జు శుక్రము అనేవి సప్తధాతువులు ఇక బ్రహ్మాండంలో సూర్య చంద్రాదులను తిప్పాను నదులను పరిగెత్తించాను ఇంతెందుకు క్రియ అనేది ఉన్న ప్రతి చోట దానిని నేనే వికసింపజేశాను స్పంద పద్మ ఇరవై నాలుగవ శ్లోకం ఈ విధంగా వాయురూపధారణ చేసినప్పుడు కూడా ప్రతీ పరమాణువులోనూ నేను వేరువేరు ప్రపంచాలను చూశాను ఆ ప్రపంచాలలో ఉండే పరమాణువులలో మళ్ళీ వేరే ప్రపంచాలను చూశాను ఇలా ప్రపంచంలో ప్రపంచంగా కనిపిస్తున్న ప్రపంచ పరంపరలన్నీ నా విరాట్ రూపం మీద వాలిన దోమల అన్నట్లు ఉన్నాయి అలాంటి విస్తృతమైన బ్రహ్మాండ రూపాన్ని ధరించి కూడా నేను నా సూక్ష్మ చిన్మాత్ర స్వభావాన్ని విడిచిపెట్టలేదు రామా ఈ విధంగా చతుర్విధ భూతధారణా విధానం చేత ఎన్నెన్నో బ్రహ్మాండాలను పరిశీలించి చూశాను వాటన్నిటినీ అనుభవించాను ఇవన్నీ మాయా విలాసాలయే అని గ్రహించాను జ్ఞాన దృష్టితో చూస్తే ఇవన్నీ ఉన్నాయా లేవా అని ఆలోచించాను అవి ఉన్నాయంటే ఉన్నాయి లేవంటే లేవు చైతన్య చమత్కార దృష్టితో చూస్తే అవి ఉన్నాయి కేవల చైతన్య దృష్టితో చూస్తే అవి లేవు సంశ్రయన వేద్మ్యహం నిర్వాణ ప్రకణం ఉత్తరార్ధం తొంభై రెండవ సర్గ అరవై నాల్గవ శ్లోకం ప్రతిచోటా ఉన్నది ప్రతీది బ్రహ్మే ప్రతీది సర్వాత్మక మే ప్రతిచోటా ఉన్నది అది ప్రతిదానికి ఆధారము అదే అదే పరబ్రహ్మ ఇది జ్ఞానదశలో ఉన్న స్థితి అజ్ఞానదశ సంగతి నాకు తెలీదు ఇది తొంభై రెండవ సరుకులో వచ్చింది రామ ఈ విధంగా ధారణ యోగంతో రకరకాల ప్రపంచాలను చూసిన తరువాత ఆ ఉబలాటం తీరింది ఇక మళ్ళీ నా కుటీరానికి నేను పోదామనే సంకల్పం కలిగింది ప్రయాణం చేసి చేసి నా పాత కుటీరం దగ్గరికి వెళ్ళాను కానీ చిత్రం అక్కడ నా స్థూలదేహం నాకు కనిపించలేదు పైగా ఎవరో కొత్త మహర్షి ఒక ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు ఆయన బాలకాన్ని బట్టి చూస్తే ఆయన సామాన్యుడు కాదని నిశ్చల సమాధిలో ఉన్నాడని నాకు అర్థమైంది నా దేహాన్ని ఈయనే తగలబెట్టేసి ఉంటాడులే అనిపించింది కానీ నాకేమీ బాధ కలుగలేదు పోతే పోయిందిలే అనిపించింది ఇక నాకు ఈ కుటీరంతో కూడా పనిలేదు లేదు అనిపించింది ఈ సూక్ష్మ శరీరంతోనే సప్తర్ శ్లోకానికి వెళ్ళిపోదాంలే అనిపించింది నాకు ఈ సంకల్పం వచ్చి రావడంతోనే నేను ఇంకా వెనక్కి తిరిగి తిరగక ముందే ఆకాశ ఉన్న కుటీరం కాస్త అంతరించిపోయింది దానిలో కూర్చున్న మహర్షి బుడుంగుని భూమి మీదకి పడడం ప్రారంభించాడు నాకు అప్పుడు అర్థమైంది ఆ కుటీరం కేవలం నా సంకల్ప బలం వల్ల పుట్టింది కనుక నేను కుటీరం అక్కర్లేదు అనుకోగానే అది కరిగిపోయింది అక్కడ ఆకాశమే మిగిలింది నా కుటీరాన్ని ఆధారం చేసుకుని కూర్చున్న కొత్త మహర్షికి ఆధారం లేకుండా పోయింది అందుకే ఆయన కిందకి పడిపోతున్నాడు మామూలుగా ఆకాశంలోంచి పడేవాడు తల్లకిందులుగా పడతాడు కానీ ఈయన ప్రాణాయామ బలం చేత ప్రాణవాయువుతో తన శరీరం మొత్తం నింపుకొని ఉన్నాడు కనుక నిఠారుగానే కిందకు పడడం మొదలుపెట్టాడు నాకు ఉత్సుకత పెరిగి ఈయన ఏమవుతాడో చూద్దామని ఆయన వెంటే కిందకి దిగాను నేను చూస్తూ ఉండగానే ఆయన భూమి చతికిలబడ్డాడు అది వజ్రదేహమో దూది పింజ దేహమో నేను తేల్చి చెప్పలేను కానీ అంత ఎత్తునుంచి పడ్డా ఆ దేహానికి ఏమీ కాలేదు ఆయన సమాధి కూడా చెదరలేదు నాకు ఉత్సుకత పెరిగి నా సంకల్పబలం చేత మేఘరూపాన్ని ధరించి వానధారలు కురిపించి పిడుగు మ్రాతలు భ్రోగించి ఎలాగో అలా ఆయనను సమాధి నుండి లేపాను ఆయన ప్రశాంతంగా కళ్ళు తెరిచి విశ్రాంతిగా కూర్చున్నాక నేను ఆయన ఎదుట కనిపించి అయ్యా మీరెవరు ఏం చేస్తున్నారు అంత ఎత్తు నుంచి కింద పడ్డా కూడా మీకు తెలివి రాలేదే అని అడిగాను ఆయన ఒక నిమిషం అయోమయంగా చూసి మెల్లిగా తేరుకుని నాకు నమస్కారం పెట్టి ఇలా చెప్పాడు బ్రహ్మర్షి మిమ్మల్ని ఇప్పుడిప్పుడే గుర్తుపడుతున్నాను జరిగిన ఆలస్యానికి క్షమించండి మీకు నమస్కారం నా సంగతులు కూడా నాకు ఇప్పుడిప్పుడే గుర్తుకు వస్తున్నాయి నేను కూడా ఒకప్పుడు సంసార మోహాలలో పడి కొట్టుకుపోయిన సామాన్య జీవినే ఆ నేను ఎన్నెన్ని మూఢకృత్యాలు చేశానో నాకే ఆశ్చర్యంగా ఉంది కానీ చాలా కాలం గడిచినాక దైవానుగ్రహం నాకు వైరాగ్యం కలిగింది ఇక్కడ గమనించవలసిన విషయం ఆ కొత్త మహర్షి చేత ఈ రెండు మొక్కలు చెప్పించడానికి వాల్మీకి మహర్షి దాదాపు అరవై శ్లోకాలు తీసుకున్నాడు వీటిలో సాంసారిక ప్రవృత్తి ఎంత నీచంగా ఉంటుందో నిరర్ధకంగా ఉంటుందో విపులంగా వివరించాడు ఉదాహరణకి ఒక శ్లోకం ఇక్కడ చెప్పుకుందాం జీర్యంతే జీర్యత తృష్ణీర్యతే నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థం తొంభై మూడవ సర్గ ఎనభై ఆరవ శ్లోకం మనిషికి ముసిలితనం వస్తే వారి జుట్టుకీ ముసిలితనం వస్తుంది పళ్ళకీ ముసిలితనం వస్తుంది అవయవాలన్నీ ముసిలివై క్షీణించిపోతాయి ఆశ ఒక్కటి మాత్రం ముసిలిది కానే కాదు ఇలాంటి శ్లోకాలు ఇక్కడ కొల్లలు కొల్లలు మొత్తం కలిపి సారాంశం సంసారం యొక్క అల్పత వైరాగ్యం యొక్క మహత్తు ఈ విషయాన్ని గ్రహించి ముందుకు సాగుదాం ఆ కొత్త మహర్షి వశిష్ట మహర్షితో ఇలా అనడం కొనసాగించాడు బ్రహ్మహర్షి ఆ విధంగా వైరాగ్యం కలిగాక యోగాభ్యాసం ప్రారంభించి ఏకాంత ప్రదేశం కోసం వెతుక్కుంటూ ఆకాశంలో చాలా తిరిగాను ఇక్కడ ఒక ఖాళీ కుటీరం దాంట్లో నిశ్చలంగా ఉన్న శరీరం కనిపించాయి ఎవడో సిద్ధపురుషుడు తన శరీరాన్ని వదిలేసి ముక్తికి వెళ్ళిపోయాడు అని నేను భావించాను అందుకే ఆ శరీరాన్ని పక్కన పారేసి నేను ఇక్కడ సమాధిలో కూర్చున్నాను ఇది మీ కుటీరమని మీరు శరీరాన్ని క్రీడగా విడిచిపెట్టి లోకాంతర సంచారానికి వెళ్ళారని నాకు తెలియదు ఆ హిరణ్య సరే బుద్ధిని ఏకాగ్రం చేసి జాగ్రత్తగా విచారించకపోతే భూత భవిష్యత్ వర్తమాన విషయాలు సరిగ్గా తెలియవు ఇంకా నేనెంత కనుక నేను చేసిన తప్పును క్షమించండి లేదా మీకు తోసిన శిక్షను విధించండి అని అన్నాడు ఇది తొంభై మూడవ వచ్చింది వశిష్ఠుడు ఈ విషయం చెప్తూ అంటున్నాడు రామా ఆ మాటలు విని నేను ఆయనతో ఇలా అన్నాను మహర్షి ఇందులో నా తప్పు కూడా ఉంది నేను మీరు ఇలా పడిపోతారని ఊహించలేదు ఊహించుకుంటే ఆ కుటీరం స్థిరంగా ఉండేటట్లు సంకల్పించి ఉండేవాడిని ఎంతటి యోగులకైనా జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప భూత భవిష్యత్తులో ప్రత్యక్షం కావని మీరు చెప్పిన మాట నిజం ఇద్దరి దగ్గర తప్పు ఉంది కనుక ఇద్దరము ఒకరినొకరు క్షమించుకుందాం లేవండి ఇద్దరము యథేచ్ఛగా సిద్ధలోకాలలో విహరిద్దాం అని నేను కొత్త మహర్షితో అన్నాను అంటే ఆయన అంగీకరించాడు వెంటనే మేమిద్దరం శిలా యంత్రం విసిరిన రాళ్ళలాగా ఒకేసారి ఆకాశంలోకి ఎగిరాం కొంత దూరం పోయాక ఒకరికొకరు నమస్కారాలు పెట్టుకుంటూ ఎవరి దోవన వాళ్ళం వెళ్ళిపోయాం నేను నాకు తోచిన లోకాలలో విహరించాను ఈ మాటలు విని శ్రీరాముడు వశిష్ఠుడిని అడుగుతున్నాడు గురుదేవ మీ స్థూలదేహం నశించిపోయింది కదా మరి ఏ శరీరంతో సిద్ధలోకాలలో విహరించారు అంటే వశిష్ఠుడు అన్నాడు గుర్తొచ్చింది విను నేను ముందుగా ఇంద్రలోకం వెళ్ళాను నేనప్పుడు కేవలం మనోమయ శరీరంతో ఉన్నాను కనుక అక్కడ వారెవరు నన్ను గుర్తుపట్టలేదు వాళ్ళ మాటలు నాకు వినిపించలేదు నా మాటలు వాళ్లకు వినిపించలేదు అక్కడి గోడలు కాని స్తంభాలు కాని నాకు అడ్డం కాలేదు నా వల్ల వాటికీ దెబ్బ తగలలేదు అంటే శ్రీరాముడు అన్నాడు అది ఎలా సంభవం అంటే వశిష్ఠుడు స్వానుభవం లేనప్పుడు నువ్వు ఇలాంటి విషయాలు ఊహించి తెలుసుకోవలసిందే ఊహించడానికి స్వప్నానుభవాలే మంచి దృష్టాంతాలు అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు అసలు అనుభవాల విషయంలోనే వాగ్వాదాలు ఉన్నాయి కదా ఉదాహరణకు న్యాయశాస్త్రం వారు దేహం లేకపోతే జ్ఞానం కలగదని అందుకే సుషుప్తిలో కలిగేది జ్ఞానం కాదని అంటున్నారు కదా అంటే వశిష్ఠుడన్నాడు నీ అనుభూతి నీకే తెలుసు దాని విషయంలో మొండివాదాలు చేసేవారితో మౌనంగా ఉండడమే మంచిది ఈ పై వశిష్ట వాక్యాలు జ్వాఖ్యాతి ఇచ్చిన వివరణలు రామ సుషుప్తి సమయంలో నేను సుఖంగా ఉన్నాననే స్మృతి నీకుంది జ్ఞానం లేనిదే స్మృతి రాదు కనుక న్యాయశాస్త్రం వారి వాదనను మనం పట్టించుకోనక్కర్లేదు అదీకాక స్వప్నే శారీర అభిప్రహత్య అసప్తానభిచాకసీతి శుక్రమాదాయ పునరేతి స్థానం హిరణ్మయపురుష ఏకహంస బృహదారణ్యక ఆరణ్యకం నాలుగవ అధ్యాయం మూడవ బ్రాహ్మణం పదకొండవ మంత్రం స్వప్నదశలో శరీర సంబంధాన్ని వదిలేసినప్పటికీ తన విజ్ఞాన స్వరూపాన్ని వదిలిపెట్టకుండా ఉంటూ వాసన రూపాలైన దృశ్య పదార్థాలను తనే ప్రకాశింపచేస్తూ ఉంటాడు ఆ తరువాత ఇంద్రియ మాత్రలను తీసుకుని మళ్లీ జాగ్రత్త దశకు చేరుకుంటాడు ఇట్టి ఈ జీవుడు నిత్య చైతన్య స్వభావుడు మూడు అవస్థల్లోకి సంచరించేవాడు ఇతడు ఒక్కడే అనే శృతివాక్యం శరీరం లేకపోయినా జ్ఞాన సంబంధం ఉంటుంది అని స్పష్టంగా చెబుతోంది అది కాక నా స్వానుభవంలో పూర్వం నిమిచక్రవర్తి నన్ను శపించినప్పుడు నాకు శరీరం లేకుండా పోయింది అప్పుడు నేను చాలా కష్టాలు పడ్డాను చివరికి బ్రహ్మదేవుడి సాయంతో మిత్రావరుణుల వల్ల పుట్టిన శరీరాన్ని స్వీకరించాను ఇది నా స్వానుభవం ఇలా శృతి ప్రమాణం స్వానుభవం కలిసి ఉన్నాయి కనుక న్యాయశాస్త్రం వారి వాదాన్ని ఉపేక్షించవచ్చు వశిష్ఠుడు అన్న ఈ మాటలను విని శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవ మీకు దేహం లేదు కనుక ఇంద్రలోకంలోని మిమ్మల్ని గుర్తించలేకపోతే ఆ కొత్త మహర్షి గారు మిమ్మల్ని ఎలా చూడగలిగారు అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు ఆయన నేను కూడా జ్ఞానయోగ సిద్ధులం కనుక సత్య సంకల్పస్థితిని సాధించాం ఆ సమయంలో నేను ఈ మహర్షి నన్ను చూడాలి అని సంకల్పించాను ఆయన కూడా దానికి అనుగుణంగానే సంకల్పించాడు అందుకే ఆయన నన్ను చూడగలిగాడు అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు ఇద్దరు యోగులు పరస్పర విరుద్ధంగా సంకల్పిస్తేనో అంటే వశిష్ఠుడంత సమాధానం ఎవడి యోగ బలం ఉంటే వాడి సంకల్పమే గెలుస్తుంది అంటే శ్రీరాముడు కృష్ణ ఇద్దరి బలం సమానంగా ఉంటే అంటే వశిష్ఠుడు సమాధానం అప్పుడు ఇద్దరి సంకల్పాలు నిజం అవుతాయి ఈ విషయాన్ని రాబోయే సర్గల్లో మరింత వివరిస్తాను ఆ రాబోయే సర్గ వరశాప అవిరోధం అనే సర్గ ముందు పైకధ్వీనం అని శ్రీ ఇంకా ఇలా చెప్తున్నాడు నేను అలా ఇంద్రలోకంలో లోకపాలుర పట్టణాలలో తిరుగుతు ఉండగా ఉండగా నా మనసు వ్యవహారపు ఆందోళనలలో పడి నేను నా ఆతివాహికవాన్ని కొద్దిసేపు మరచిపోయాను అంటే నేను మనోమాత్ర స్వరూపుణ్ణి అనే మాట మర్చిపోయాను అయినా నేను వాళ్ళెవరికీ కనిపించడం లేదు అందువల్ల నా పరిస్థితి ఆకాశంలో తిరిగే విశాచనలాగా అయిపోయింది మానవుల కంటే సూక్ష్మమైనవి కనుక పిశాచాలు మానవులకు కనిపించవు దేవతలకైతే కనిపిస్తాయి నేను దేవతల కంటే సూక్ష్మమైన మనోమాత్ర శరీరంతో ఉన్నాను కనుక వారికి కనిపించక దేవలోక పిశాచంలాగా అయిపోయాను అంటే శ్రీరాముడు అంటున్నాడు గురుదేవా నిజంగా పిశాచాలు అనేవి ఉన్నాయా ఉంటే వాటి జాతులు ఏమిటి వాటి ఆచారాలు ఏమిటి వాటి ఆలోచనలు ఏమిటి కొంచెం వివరించండి అంటే వశిష్ఠుడు సమాధానం రామా ఇది ప్రసంగవశాన్ని వచ్చిన ప్రశ్న కనుక సంగ్రహంగా చెబుతాను విను విశ్వేచాలు ఉన్నాయి నీ స్వప్నలోక శరీరాలు లాగానే వాటికి మనోమయ దేహాలు ఉన్నాయి అయితే అవి నీ జాగ్రత్త ప్రపంచాన్ని చూడగలవు ఆ ప్రపంచంలోని మనుష్యుల మనస్సుల్లో దూరి వారికి రకరకాల భయాలు భ్రాంతులు కలిగించగలవు ఆ మనస్సుల ద్వారా శరీరాలను కూడా ఆవహించి వారి వారి రుణానుబంధాన్ని బట్టి ఆ రక్తమాంసాలను పీల్చుకోగలవు ఒకప్పుడు సంపను కూడా చంపగలవు ఈ పిశాచాల ఆకారాలు శక్తులు రకరకాలుగా ఉంటాయి వాటికి సంక్రమించే పూర్వజన్మ వాసనలే దానికి కారణం వాటిలో కొన్నిటికీ స్థూల శరీరం లేకపోయినా శీతోష్ణాదుల వల్ల బాధమాత్రం ఉంటుంది అన్నిటికీ కామక్రోధాదులు సహజం మంత్రౌష తపోదాన ధైర్యధర్మవశీకృత నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం తొంభై నాలుగవ సర్గ ముప్పై ఎనిమిదవ శ్లోకం వీటిని చూడడానికి చూశాక వశపరచుకోవడానికి రకరకాల మార్గాలున్నాయి మంత్రాలు మందులు తపస్సులు దానాలు గట్టి ధైర్యము మంచి ధర్మశీలత ఇలాంటివన్నీ ఆ ఉపాయాలే మామూలుగానైతే పిశాచ్యం అనేది ఆవహించబడిన వాడి అనుభవానికి తెలుస్తుంది తప్పితే ఇతరులకు ఏమీ తెలియదు ఈ పిశాచ వివరణకు వాల్మీకి మహర్షి యాభై శ్లోకాలు తీసుకున్నాడు వశిష్ఠుడు చెప్తున్నాడు ఇంతకు నా పరిస్థితి ఇంద్రలోక పిశాచంలాగా అయిపోయింది ఇది తొంభై నాలుగవ వచ్చింది ఆ నేను వీళ్ళంతా నన్ను చూడాలి నాతో వ్యవహరించాలి అనే సత్య సంకల్పం చేశాను దాంతో నేను ఎక్కడికి పెడితే అక్కడ అందరికీ కనిపించాను వాళ్ళంతా నన్ను గుర్తించారు కానీ అక్కడ విచిత్రం జరిగింది కొంతమందికి నేను వాళ్ల ఇళ్ల ముంగిళ్లలో భూమిలోంచి మొక్కలాగా మురుచుకొని వచ్చినట్లు కనిపించాను అలాంటి వాళ్ళు నన్ను పార్థివ వశిష్ఠుడు అన్నారు మరికొంతమందికి సూర్యకిరణాలలోంచి రాలి పడినట్టు అనిపించి నన్ను వాళ్ళు తైజస వశిష్ఠుడు అన్నారు మరికొంతమందికి నేను గాలిలో తేలిపోతూ దిగినట్లు కనిపించింది వాళ్ళు నన్ను వాయు అన్నారు మరికొంతమందికి నేను నీళ్లలోంచి పైకి తేలినట్లు కనిపించింది వాళ్ళు నన్ను జల అన్నారు ఇలా నాకు తలోచోట తలో పేరు వచ్చింది రకరకాల వ్యవహారాలు జరిగాయి అయినా సరే నేను మాత్రం ఆ దేహాలలో ఏ ఒక్కటి నాదని అనుకోలేదు అవే నేను అనుకోలేదు నా చిదాత్మ స్ఫూర్తికి భంగం కలగలేదు అప్పుడే కాదు ఇప్పటికీ నేను అలాగే ఉన్నాను నేను విశుద్ధమైన ఆకాశస్వరూపుడిగా ఉంటూనే మీ ఓటి వాళ్ళ బుద్ధిని అనుసరించి భౌతిక దేహంతో కనిపిస్తున్నాను నాకు ఈ సృష్టులన్నీ ఏ విధంగా మనోమాత్రలో అలాగే ఆ హిరణ్య గర్భుడికి ఈ జగత్తు అంతా బ్రహ్మాత్మకం ఇలాంటి వివేకం లభించాలి అంటే యోగవాసిష్టం వంటి శాస్త్రాన్ని పరిశీలిస్తే చాలు మహారామాయణ ప్రాయ శాస్త్రావేక్షణ మాత్రత ఇరవై తొమ్మిదవ శ్లోకం అది తొంభై వచ్చింది రామ నేను చెప్పదలుచుకున్న పాషాణోపాఖ్యానం పూర్తి అయింది దీనివల్ల ఖివాణ ప్రకరణం ఉత్తరార్ధం తొంభై ఆరవ సర్గ రెండవ శ్లోకం ఎప్పుడు ఎక్కడ ఏది లేనే లేదు బ్రహ్మలో బ్రహ్మే అఖండితంగా ఉంది ఉన్నది ఉన్నట్లుగానే ఉంది అని నిరూపించాను స్వప్నం చూసేవాడు చిద్రూపడే స్వప్నంలో చూడబడే కొండలు కోనలు చిద్రూపలే చిత్కట్టే భిన్నంగా అక్కడ ఏదీ లేదు ఏమీ లేకుండానే ఏదో ఉన్నట్లు కనిపిస్తోంది ఈ జాగ్రత్త ప్రపంచం కూడా అంతే సృష్టి నుంచి మహాప్రలయం దాకా మొత్తం అంత అఖండ బ్రహ్మే ఉంది చితిరేకాస్తి నోసర్గో హేమాస్తి నతూర్మిక స్వప్న ఆచలే చిరేవాస్తి నతు కాచన శైలతా నిర్మాణ ప్రకరణం ఉత్తరార్ధం తొంభై ఆరవ సర్గ ఎనిమిదవ శ్లోకం శుద్ధ చైతన్యం ఒకటే ఉంది సృష్టి అనేది లేనే లేదు బంగారమే ఉంది బంగారపు ఉంగరం అనేది లేనే లేదు కళలోని కొండలో చైతన్యమే ఉంది వేరే కొండతనం అంటూ ఏమీ లేదు ఈ విషయం చెప్పడానికి నేను ఈ పాషాణోపాఖ్యానాన్ని ప్రారంభించాను దానినే నిరూపించాను దాన్నే మరికొంత వినిపిస్తాను విను ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఈ నిర్మాణ ప్రకరణం ఉత్తరార్థంలో మొదట్లో సాధనా మార్గాలు సాధనా సోపానాలు వంటివి వివరించిన తరువాత భూమియాది చతుర్భూతాలు మాత్రమే కాక ఆకాశ కాలాదులు కూడా చైతన్య స్వరూపాలే అనే విషయం మీద విశిష్ట మహర్షి తన బోధను కేంద్రీకరించి ఆ విషయాన్ని నిరూపించేందుకోసం పాషాణోపాఖ్యానం అనే కథను రకరకాల సృష్టి ప్రళయ వర్ణన పురస్సరంగా విస్తరించి చెప్పాడు కథ పూర్తయినాక కథా సారవసాన్ని మరోసారి నెమరు ఆయనకు అలవాటు దాని ప్రకారమే ఈ తొంభై ఆరవ జగత్తు అనేది లేనేలేదు అనే మాటను రకరకాల తర్కాలతో పునరుక్తిగా నిరూపించాడు పదార్థం లేకుండానే పదార్థం కనిపిస్తోంది అనే మాటను రకరకాలుగా చెబుతాడు కానీ మూలంలో వివర్తం అనే పదాన్ని సామాన్యంగా వాడడు భావం అదే అయితే వివర్త పదం నిర్వాణ ప్రకరణ పూర్వ భాగంలో నూట పదమూడవ సరుగలో రెండు వందల ఐదవ ఏమీ లేకుండానే ఏదో ఒకటి ఉన్నట్లు ఎందుకు కనిపిస్తోంది అనే ప్రశ్నకు సమాధానంగా అవిద్యను ఆయన మళ్లీ వివరించబోతున్నాడు దానికోసం విపశ్చిత ఉపాఖ్యానం అనే కథను సుమారు యాభై ఐదు పైగా సాగదీసి చెప్పబోతున్నాడు ఆ కథ నూట ఎనిమిదవ ప్రారంభం కాబోతోంది తొంభై నుండి నూట ఏడు దాకా గల ఆయన రాబోయే ఆ కథ కోసం పీఠికగా వాడుకోబోతున్నాడు దానిని దృష్టిలో పెట్టుకుని ఈ పన్నెండు సర్గలను మనం సంగ్రహంగా పరిశీలిద్దాం అందులో తొంభై ఆరవ సర్గలో గల నలభై రెండు శ్లోకాలలోనూ సారాంశాన్ని తిప్పి తిప్పి చెప్పాడు వశిష్ఠుడంటున్నాడు ఈ ప్రపంచంలో ఉన్నదంతా చైతన్యమే కనుక ఎవరూ పుట్టడం లేదు చావడము లేదు అన్నాడు ప్రతివాడికి నేను చైతన్యాన్నే అనే స్ఫురణ స్వయంగానే కలుగుతోంది అన్నాడు కనుక ఒకడు చచ్చిపోయాడని ఒప్పుకుంటే చైతన్యమే చచ్చిపోయింది అని ఒప్పుకున్నట్లు అవుతుంది అది నిజంగా చచ్చిపోతే ప్రపంచంలో ఏ ఒక్క జీవి బ్రతికి ఉండడానికి వీలు లేదు ఇది లోక కనుక ఎవడూ మరణించడం లేదు అని ఒక విచిత్రమైన తర్కాన్ని ఇక్కడ ప్రవేశపెట్టాడు ఎవడూ మరణించడం కనుక ఎవడు పుట్టడం లేదు అన్నాడు చివరికి ఒక వింత మాట చెప్పాడు నదదస్తి నంషాం నిర్వాణ ప్రకరణం ఉత్తరాార్థం తొంభై ఆరవ సర్గ నలభై ఒకటవ శ్లోకం సత్యం కానిదంటూ ఏదీ లేదు అసత్యం కానిదంటూ కూడా ఏదీ లేదు ఎవడు దేనిని ఎలా నిర్ణయించుకుంటే వాడికి అది అలా ఉంటుంది అని దీనిని అవిద్యతో సమన్వయించడం కోసం పై సర్గలలో ఆయన కొంత వివరణ ఇచ్చాడు దానిని ఆయన మాటలలోనే విందాం ఇది తొంభై ఆరవ వచ్చింది ఇక వశిషుడు చెప్పిన మాటల్లో విపశ్చిత్ ఉపాఖ్యానం పీఠిక ఎలా జరిగిందో చూద్దాం రామా లోకంలో ఎవరి అనుభవం వారిది అందుకే స్థితిని గురించి రకరకాల వాదాలు బయలుదేరాయి ఎవరినీ కాదనడానికి వీలు లేదు ఇక్కడ పేర్లు చెప్పకుండా కాణాద గౌతమ సౌత్రాంతిక వైశేషిక అర్హత చార్బాక వాదాల ప్రసక్తి తెచ్చారు బౌద్ధం పేరు వాచ్యంగా చెప్పారు ఒక సిద్ధాంతానికి తనను తాను కట్టేసుకుంటే వాడికి అలాంటి ఫలితమే కనిపిస్తుంది అందువల్ల సిద్ధాంతాలకు కట్టుబడగా పండితులతో కలిసి లోతుగా విచారించాలి తత్వవేత్తలైన పండితులు ఎక్కడ దొరుకుతారు అని సందేహించవలసిన పని లేదు వాళ్ళు ఏ జాతిలో అయినా చాలా అరుదే కానీ ప్రతి జాతిలోనూ ఎందరో కొందరు ఉండనే ఉంటారు ఈ విషయం తొంభై ఏడవ సర్గలో వచ్చింది తత్వవేత్తలకు ప్రధాన చిహ్నం ఏమిటి అంటే కామక్రోధాది దోషాలు చాలా మటుకు క్షీణించిపోయి ఉంటాయి వారు ప్రశాంతంగా ఉంటారు నాస్తిక్యాన్నాస్తిక్యాత్ కష్టానుష్ఠానవైదికానోజ్ఞ మధురాచారా ప్రియపేషల వాదిన నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం తొంభై ఎనిమిదవ సర్గ మూడవ శ్లోకం నాస్తికత్వం వల్ల కానీ ఆస్తికత్వం వల్ల కానీ వారు మొండి ఛాందసపు అనుష్ఠానాలలో పడరు వారి ప్రవర్తన మధురంగా వారి వాక్కు సుకుమారంగా ఉంటాయి వారు పరోపకార శీలురుగా ఉంటారు అలాంటి వారిని బాగా పరిశీలించి వారితో స్నేహం చేయాలి ఇలా అన్నంత మాత్రం చేత వారిలో అసలు దోషాలే ఉండవని చెప్పలేము దోషలేశమనాధృత్య నిత్యం సేవేత సజ్జనం స్థూల దోషంత్వ నిర్వాణం నిర్వాణ ప్రకరణ ఉత్తరార్ధం తొంభై ఎనిమిదవ సర్గ శ్లోకం చిన్న చిన్న దోషాలుంటే వాటిని పట్టించుకోకుండా ఆ సత్పురుషుణ్ణి సేవించాలి ఒకవేళ తాను ఆశ్రయించిన సత్పురుషుడిలో పెద్ద పెద్ద దోషాలు ఉన్నాయని తత్వజ్ఞానం లేదని తేలితే అతనిని మెల్లమెల్లగా వదిలివేయాలి అప్పుడు శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవ మనబోటు మానవులకు ఇలా సత్సంగత్వాది ఉపాయాలు ఉండవచ్చు వాటి ఆనందం కలుగవచ్చు మరి క్రిమి కీటకాదులకు లేవు కదా వాటికి దుఃఖం ఎలా పోతుంది సుఖం ఎలా కలుగుతుంది అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ సుఖ దుఃఖానుభవం వచ్చేసరికి మానవులకు కానీ క్రిమికీటకాదులకు కానీ వృక్షగుల్మాదులకు కానీ పెద్ద భేదం లేదు సుప్తాం యాదుర్గస్మాకం వేదనం స్పష్ట సుత్వ వృక్షగుల్మాకురాదీనా తాదుర్గుద్ధామేదనం నిర్వహణ ప్రకరణ ఉత్తరార్థం తొంభై తొమ్మిదవ సర్గ పదహారవ శ్లోకం మనకు సుకుమారమైన చర్మం ఉంది మనం నిద్రలో ఉన్నప్పుడు దోమలు కుడితేనో చల్లగాళ్ళలు వీస్తేనో ఎంతో కొంత సుఖదు జ్ఞానం కలుగుతుంది వృక్షాలు గుల్మాలు మొలకలు మొదలైన వాటికి కూడా ఇలాంటి స్వల్ప సుఖదుఖ జ్ఞానం ఉంటుంది వీటికంటే కొంచెం స్పష్టమైన ఇంద్రియాలు గల పశుపక్ష్యాదుల దగ్గరకు వస్తే ఇంద్రియ సుఖాలు మనకు వాటికి సమానమే సుఖతశ్చేంద్ర కీటయో పద్దెనిమిదవ శ్లోకం ఇంద్రుడి సుఖము కీటక సుఖము ఒకటే ఇక బండరాళ్ళు మొదలైన జీవుల పరిస్థితి గాఢ సుషుప్తిలోకి వెళ్ళిన వృక్షాలలాగా ఉంటుంది నిద్రామయానా వృక్షానా స్వసత్తామచలాదయ ఇరవై ఒకటవ శ్లోకం గమనింసవలసని విషయం ఏమిటి అంటే ఈ రకమైన జీవులందరికీ ఎంతో కొంత సుఖ దుఃఖ జ్ఞానం ఉన్న మానవేతర జీవులకు వివేక జ్ఞానం ఉండే అవకాశం లేదు కనుకనే మానవులకు మాత్రమే ఈ జగత్ సత్యమా అసత్యమా అనే విచారణ ఉపదేశించబడుతోంది ఇది తొంభై తొమ్మిదవ వచ్చిన విషయం శ్రీరాముడు ఈ మాటలు విని వశిష్ఠుడిని అడుగుతున్నాడు గురుదేవ శుద్ధనాస్తికులు కొందరు ఉన్నారు వాళ్ళ దృష్టిలో కంటికి కనిపించదు కనుక మృత్యువు లేదు ఇక పునర్జన్మలకు మోక్షానికి ప్రసక్తి ఎక్కడ ఉంటుంది ఇలాంటి నాస్తికులకు ఈ సంసార దుఃఖం శ్రమించే ఉపాయం ఏదైనా ఉందే అంటే వశిష్ఠుడు అంటున్నాడు రామ ఒకటే కిటుకు ఉంది ఎంత నాస్తికులైనా ఎంత దేహాత్మవాదులైనా వారి దేహాత్మ భావానికి కారణం దేహం కావడానికి వీలు లేదు ఎందుకంటే అది జడం కనుక వారి దేహాత్మ భావానికి కారణం చైతన్యమే అని ఒప్పుకోవాలి ఆ విధంగా వారికి కూడా చైతన్యంతో నిత్య సంబంధం ఉండనే ఉంది కనుక ఆ చైతన్య స్వరూపం ఏమిటి అనే విచారణలోకి వారిని ప్రవేశపెడితే అప్పుడు వాళ్లకు కూడా అవిద్య నశించి శాశ్వతానందం లభించే అవకాశం ఉంది ఈ విషయం నూరవ సరుకులో వచ్చింది అలా అవిద్ధి నశించి సర్వవ్యాపి అయిన చైతన్యాన్ని దర్శించేవారికి దుఃఖ భయపరిశక్తి కానీ మరణ భయ పరిశక్తి కానీ లేనే లేదు అలాంటి వారు ఎల్లప్పుడూ ఆనంద స్థితిలోనే ఉంటారు అసలు ఎవరికైనా సరే మరణం అంటే భయం అనవసరం ఒకడు శుద్ధ నాస్తికుడైతే వాడి దృష్టిలో మరణమే చివరి మజిలి కనుక దానిని గురించి భయపడవలసిన పని లేదు ఒకడు జగత్త శూన్యమని గాని క్షణికమని గాని అనుకునేటట్లు వాడికి మరణం అంటే భయపడవలసిన పని లేదు ఒకడు పునర్జన్మలు ఉన్నాయని నమ్ముతుంటే మరణించిన వాడికి కొత్త జన్మ ఖాయం కనుక వాడు కూడా భయపడవలసిన పని లేదు మరణిస్తే నరకానికి పోవలసి వస్తుందేమో అని ఆలోచన వస్తే అప్పుడు నరకాన్ని తప్పించుకున్న ఈ లోకంలోనేనైనా పాప ఫలితాలను అనుభవించక తప్పదు అందువల్ల మరణాన్ని గురించి ఎవరూ కొత్తగా భయపడవలసింది ఏమీ లేదు కనుక మరణచింతన వదిలేసి తత్వచింతన అలవర్చుకుంటే మానవులకు భయప్రసక్తే లేదు ఈ విషయం నూట ఒకటవ వచ్చింది శ్రీరామచంద్రుడు వశిష్ఠుడిని అడుగుతున్నాడు గురుదేవ మీరు చెప్పిన తత్వజ్ఞానాన్ని సంపాదించుకుని వాడి లక్షణాలు ఎలా ఉంటాయో కొంచెం చెప్పండి ఇక్కడ గమనించవలసిన విషయం జీవన్ముక్తుల లక్షణాలను గురించి వెనుకడి ప్రకరణాలలో మూడు నాలుగు సార్లు ప్రసక్తులు వచ్చాయి ఆ లక్షణాలు స్వంతంగా వాటంతటవి పుట్టకపోయినా వాటిని పట్టుపట్టి అభ్యాసం చేసుకున్న తత్వజ్ఞానం సిద్ధిస్తుందనే విషయాన్ని నొక్కి చెప్పడం కోసం జీవన్ముక్త లక్షణాల వర్ణన జరుగుతుందని పూర్వమే చెప్పారు ఇక్కడ మళ్ళీ అదే దృష్టితో అదే ప్రసక్తిని తీసుకొచ్చారు అరవై రెండు శ్లోకాలు ఉన్న ఈ సర్గలో వైరాగ్య సాధనకు ప్రాణం పోసే వాక్యాలు ఎన్నో ఉన్నాయి వాటితో పాటు సామాన్య మానవుడికి కూడా కలిగే సందేహం ఒకదానిని దీనిలో ప్రస్ఫుటంగా ప్రస్తావించారు ఇక్కడ మళ్ళీ అదే దృష్టితో అదే ప్రసక్తిని తీసుకొచ్చారు అరవై రెండు శ్లోకాలు ఉన్న ఈ సర్గలో వైరాగ్య సాధనకు ప్రాణం పోసే వాక్యాలు ఎన్నో ఉన్నాయి వాటితో పాటు సామాన్య మానవుడి కూడా కలిగే సందేహం దీనిలో ప్రస్ఫుటంగా ప్రస్తావించారు దానికోసం సంగ్రహంగా ఈ సర్గ విశేషాలను చెప్పుకుందాం వశిష్ఠుడు అంటున్నాడు రామ ఏం చెప్పేది తత్వవేత్తలు చాలా విచిత్రంగా ఉంటారు పైకి అన్ని చేస్తూనే ఉంటారు కానీ లోపల ఏ ఏమీ చేయరు వాళ్లకు దయ ఉన్నట్లే కనిపిస్తుంది లోపల మాత్రం దయ లేదు అంటే ద్వంద్వ బుద్ధి లేదు కనుక దయ లేనట్లే కానీ దయ ఉంది ఎందుచేత సత్వగుణం వల్ల వారికి ఆశలు లేవు అయినా ఆశగలవారి లాగానే ప్రవర్తిస్తారు సంసారం కలవారిలాగాను ఉంటారు లేనివారిలాగాను ఉంటారు ఈ మాటలు విని శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవ మీరు చెప్పే లక్షణాలతో ఎవరినైనా గుర్తుపడడం సాధ్యం అవుతుందంటారా అది కాక మీరు చెప్పిన లక్షణాలను ఏ నటించవచ్చు కదా ఇక తత్వజ్ఞానులను గుర్తుపట్టడం ఎలా అంటే వశిష్ఠుడు సమాధానం చెప్పాడు రామ డాంబికుల గురించి చింతపడకు డాంబికత్వం కోసమైనా సరే ఈ లక్షణాలను దీర్ఘకాలం అభ్యాసం చేసినట్లయితే వాడికి క్రమంగా ఈ లక్షణాలు వంటబట్టి తత్వజ్ఞానం లభిస్తుంది డాంబికత్వం లేకుండా ఈ లక్షణాలను బలవంతంగా సరే ఆచరించేవాడికి ఇంకా త్వరగా తత్వజ్ఞానం లభిస్తుంది ఇక నిజమైన తత్వజ్ఞానులను గుర్తించడం అంటావా అది నిజంగా కష్టమే సామాన్య లక్షణంగా ఒక్క మాట చెప్పవచ్చు సర్వసాధారణంగా నిజమైన తత్వవేత్తలు తమ జ్ఞానాన్ని కానీ వైరాగ్యాన్ని కానీ ప్రకటించుకోవాలనే ఉద్దేశ్యంతో ఉండరు పైగా వాటిని దాచుకునే ప్రయత్నంలో ఉంటారు లోకాతీతమైన సిద్ధులను బట్టి తత్వజ్ఞానాన్ని గుర్తించడం కూడా సాధ్యం కాదు పట్టుబట్టి కృషి చేసిన వాడికి తత్వజ్ఞానం లేకపోయినా సిద్ధులు లభించవచ్చు నిజమైన తత్వజ్ఞానికి ఏ సిద్ధులు లేకపోవచ్చు వాళ్ళు తాపసులుగాను సన్యాసులుగాను మాత్రమే ఉంటారని చెప్పే వీలు లేదు వాళ్ళు గృహస్థులుగాను వ్యాపారస్తులుగాను ఉండవచ్చు వాళ్లకు ఇలాగే ఉండాలనే నేమో ఏది లేదు ఈ విషయం నూట రెండవ వచ్చింది ఈ స్థితి లభించాలంటే చిత్ అంటే ఏమిటో విచారణ చేయాలి చిత్తు నిత్యమని అది సర్వవ్యాపకమని దానిలో అవయవాలు లేవని అది పరాధీనం కాదని ఇప్పటికే చాలాసార్లు నిరూపించాను ఈ విషయం మనసుకు బాగా పట్టాలి అంటే మహా మహారామాయణం అనే పేరు గల ఈ సశ్శాస్త్రమే మంచి ఉపాయం ఈ విషయంలో దీనిని మించిన గ్రంథం లేదు మిగిటి యోగ్యులైన శిష్యులకు దీనిని బోధిస్తూ ఉండడం మా స్వభావం దీనిలో నేను చెప్పే సారాంశం ఏమిటి అంటే స్వయం శరీరం స్వం పూర్వస్వప్నోచితే ఇత స్వప్నాంతరం వయం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నూట మూడవ సర్గ ఎనభై ఐదవ శ్లోకం మహాచైతన్యం యొక్క ప్రథమ స్వప్నమే హిరణ్య గర్భుడు లేక స్వయంభూ కలలో కల వచ్చినట్లుగా ఆ స్వయంభూలోంచి పుట్టుకొచ్చిన వాడమే మనమంత గొంతు మీద గడ్డగట్టింది ఆ గడ్డ మీద కురుపు దాని మీద సెల మొలిచింది ఇవన్నీ నిజానికి గొంతు కంటే భిన్నం కావు అయినా దేనికది వేరువేరుగానే ఉన్నట్లు కనిపించినట్లుగా మనమంతా వేరువేరుగా కనిపిస్తున్నాం అందుకే ఎంత ప్రయత్నించినా మన మనస్సు పరబ్రహ్మడికి ప్రసరించడం లేదు ఈ విషయం నూట మూడవ వచ్చింది మనమే ఒక స్వప్నంలో భాగం మళ్ళీ మనకో స్వప్నం ఉంది మనం మన జాగ్రత్త వేరు మన స్వప్నం వేరు అనుకుంటున్నాం నిజానికి ఈ రెండు ఒకే తెల్ల కడుపులోంచి వచ్చిన కబల పిల్లల ఆ తల్లే అవిద్య ఆ అవిద్య ఉన్న ఒకే ఒక చిత్తు జాగ్రత్తగాను స్వప్నంగాను కనిపిస్తుంది జాగ్రత్త స్వప్నాల మధ్యలో అంతకు భేదం లేదు ఈ విషయం నూట నాలుగు నూట ఐదు వచ్చింది వశిష్ఠుడు మాటలు విని శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు గురుదేవ జాగ్రత్త స్వప్నము అనేవి వేరువేరు ప్రపంచాలు కాకపోతే లోకంలో అవి వేరు అనే అనుభూతి ఎలా కలుగుతుంది నాకు తెలిసినంతలో ద్రష్ట వేరు దృశ్యం వేరు కనుకనే స్వప్న ద్రష్ట వేరు స్వప్నం వేరు మళ్ళీ స్వప్న ద్రష్ట యొక్క ప్రపంచంలో దృశ్యాలు వేరు ద్రష్ట వేరు ఇది మగోటి వాళ్ళ అనుభవం మీరేమో అనేక యుక్తులు చూపించే ఇలాంటి భేదాలేవి లేవని ద్రష్టగాను దృశ్యంగాను జాగ్రత్తగాను స్వప్నంగానూ కనిపించేది శుద్ధ చిత్తేనని నిరూపిస్తున్నారు మాకు అది అలా కనిపించకపోవడానికి కారణం ఏమిటే అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ సూటిగా చెప్పాలంటే ఆ కారణం భ్రాంతి ఆస్వయంభువ ఏవాయం చిన్మాత్రే భాతి సర్గభా పరిజ్ఞాత సా బ్రహ్మైవతి క్షణాత్ ఎపరిజ్ఞామాయేతి కథ్యేదిత్య విద్యా దృశ్యమిుపవర్ణ్య నిర్వాణ ప్రకరాధ నోట ఆరవసర్గ నలభై తొమ్మిది యాభై శ్లోకాలు ఉన్న శుద్ధ చిత్తు విషయంలో జగత్తనే అనే భ్రాంతి హిరణ్య వరకు కూడా ఉండనే ఉంటుంది అయితే ఈ విషయం తెలిస్తే ఆ సృష్టి భ్రాంతి పరబ్రహ్మ అయిపోతుంది తెలియకపోతే అదే వట్టి భ్రాంతి అవుతుంది దానినే శస్త్రాలలో మాయా అంటారు లోకంలో జగత్తు అంటారు అజ్ఞానులు అవిద్య అంటారు దృశ్యం అంటారు ఈ విషయం నూట ఆరవ సర్గలో వచ్చింది ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే పృథివ్యాధి పంచభూతాలుగా కనిపించేదంతా శుద్ధ చిత్తేనని తేలిపోతుంది స్వప్నలోకంలో శుద్ధ చిత్తు అక్కడి పంచభూతాలుగా కనిపిస్తోందని సులభంగానే అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి అక్కడా ఇక్కడ కూడా పంచభూతాలుగా కనిపించేది శుద్ధ చిత్తేనని తేలిపోతోంది అలాంటప్పుడు ఇక స్వప్నానికి జాగ్రత్తకు తేడా ఏమిటి అందుకే ఈ ప్రపంచం అంతా ఒక స్వప్నం అని మేము చెబుతున్నాం ఈ విషయం నూట ఏడవ సరుకులో ఈ విషయం శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవ అవిద్య పోతే గాని జగత్తు సత్యమేననే భ్రాంతి పోదని మీరు అంటున్నారు కదా మరి ఈ అవిద్య ఎంతకాలం ఉంటుంది ఏ రూపంగా ఉంటుంది ఎప్పుడు పోతుంది ఎలా పోతుంది అంటే వశిష్ఠుడు అంటున్నాడు రామ అవిద్య ఉన్నంతకాలము పంచభూతాలు ఉంటాయి అవి ఉన్నంతకాలము లోకాలన్నీ ఉంటాయి అవిద్య గల అజ్ఞానుల దృష్టిలో అవిద్యకు నాశమే లేదు వాళ్లకు పరాబ్రహ్మలాగానే కూడా శాశ్వతమైనది ఈ విషయం బాగా అర్థమయ్యేందుకోసం నీకు విపశ్చి రూపాఖ్యానం అనే కథను చెబుతాను విను వశిష్ఠ మహర్షి విపశ్చిత్ ఉపాఖ్యానం చెప్పడానికి ఉపక్రమించాడు ఆయన చెప్తున్నాడు ఈ విశాలమైన ఆకాశంలో ఒక మూల మన ముల్లోకాల సంపుటి వంటి మరో త్రిలోక సంపుటి కూడా ఉంది అక్కడ కూడా మన జంబూ ద్వీపమే ఒకటి ఉంది అక్కడ తతమితి అనే పెద్ద పట్టణం ఒకటి ఉంది తథమితి అంటే విస్తృతమైన పరిమితి కలది అని దాంట్లో విపశ్చిత్ అనే రాజు ఉండేవాడు విపశ్చిత్ అంటే విశేషజ్ఞుడైన పండితుడు విశేషేణ పశ్చన్ చేతీతి విశేషంగా చూస్తూ ప్రవర్తించేవాడు అని వ్యుత్పత్తి పేరుకు తగ్గట్టుగానే ఆ రాజు మంచి పండితుడు వీరుడు సమర్థుడు అయిన చక్రవర్తిగా ఉండేవాడు అతనికి దేవతలలో అగ్ని అంటే చాలా ఇష్టం కొంచెం వయస్సు మళ్ళుతున్న కొద్దీ అతని అగ్ని ఉపాసన కూడా బాగా పెరిగింది ఇలా ఉండగా ఒకరోజున తూర్పు దిక్కు నుంచి ఒక గూఢచారి వచ్చి మహాప్రభు తూర్పు సముద్ర తీరంలో మీరు రాజ్య రక్షకుడిగా ఏర్పాటు చేసిన మీ సామంతుడికి జ్వరం వచ్చి హఠాత్తుగా మరణించాడు ఆ విషయం తెలియగానే దక్షిణ దిక్కుకు రక్షకుడిగా మీరు ఏర్పాటు చేసిన సామంతుడు తూర్పు దిక్కును కూడా ఆక్రమించుకోవాలని దండెత్తాడు దానని తూర్పు దిక్కు ప్రజలు వ్యతిరేకించారు ఈ సందు చూసుకుని అంతవరకు అణిగి పడి ఉన్న శత్రురాజులు ధైర్యం పుంజుకొని చాటు దాడులు చేసి దక్షిణ దిక్కు సామంతుణ్ణి చంపేశారు ఇది తెలిసి మీరు పగటిదిక్కుకు ఏర్పాటు చేసిన సామంతుడు ఈ శత్రువులందరినీ నేనే అణగొట్టేస్తాను అని ప్రగల్భాలు పలుకుతూ యుద్ధానికి బయలుదేరాడు కానీ తూర్పు దక్షిణ దిక్కుల్లో ఉండే శత్రువులు ఏకమై ఇతన్ని నడిదారిలోనే చంపేశారు నేను తప్పించుకు పారిపోయి మీ దగ్గరకు వచ్చాను అన్నాడు ఆ గూఢచారి ఆ గూఢచారి మాటలు పూర్తి కాకుండానే మరో గూఢచారి రొప్పుతూ పరిగెత్తుకొచ్చాడు అతను వస్తూనే ప్రభూ ప్రభూ శత్రుసేనలన్నీ ఏకమై మీ ఉత్తర దిక్కు సామంతుడి మీదకి దండెత్తే అతను బెంబేలెత్తిపోయి సేనతో సహా పారిపోయి మన రాజధానిలోకి వచ్చేస్తున్నాడు అని చెప్పాడు విపశ్చిత్ రాజు మండిపడుతూ గర్జించి సేనాపతులను పిలిచి యుద్ధానికి సిద్ధం కండని ఆజ్ఞాపిస్తూ ఉండగానే ఒంటి గుచ్చుకున్న బాణాలతో నిత్రోడుతున్న శరీరంతో ఉత్తర దిక్కు సామంతుడు లోపలికి ప్రవేశించి రాజుకు నమస్కరించి శత్రుబలగాలు తరుముకుని వస్తున్నాయి అని గగ్గోలు పెట్టాడు రాజు అతనిని ఓదార్చే లోపలే మరో వార్తాహరుడు పరిగెత్తుకుంటూ వచ్చి శత్రు సేనలు పురప్రాకారాన్ని దాటి లోపలికి ప్రవేశించేశాయని ప్రధానమంత్రులు సేనానులు అప్పుడే ప్రతిఘటనలో నిమగ్నమై ఉన్నారని విన్నవించాడు రాజు అందరికీ ధైర్యం చెప్పి మీరంతా వ్యూహరచన చేస్తూ ఉండండి నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చేస్తా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిన రాజు స్నానం చేసి సరాసరి అగ్నిహోత్రశాలలోకి వెళ్ళాడు అక్కడ అగ్నిదేవుణ్ణి అర్చించి ఇలా ప్రార్థించాడు అగ్నిదేవ నీ అనుగ్రహ బలం వల్ల ఉన్న రోజులలో వీరుణ్ణి విజృంభించి ఒంటి చేతితో నాలుగు దిక్కులను జయించి ఏకఛత్రాధిపతిని అయ్యాను ఎదిరించిన వాళ్లను ఇనుప కాళ్ళతో అనకదొక్కేశాను ఇప్పుడు వయస్సు మళ్ళింది ఈ తరుణంలో శత్రువులు పెట్రేకపోయి సరాసరి నా నగరంలోనే ప్రవేశించారు ఇప్పుడు జయించడం కష్టం ఈ వయస్సులో ఓడిపోయి జీవించడం వ్యర్థం కనుక దేవా నేను ఒక నిర్ణయానికి వచ్చాను నా శిరస్సునే నరికి సమిధగా నీకు ఆహుతి చేస్తాను నీకు తృప్తి కలిగితే నీకు దయ కలిగితే నాకు ఒకటి కాదు నాలుగు నూతన శరీరాలను ఇవ్వు ఆ శరీరాలతో నాలుగు దిక్కలకు వెళ్ళి నాలుగు సముద్ర తీరాల దాకా నా సామ్రాజ్యాన్ని పునఃప్రతిష్ఠాపన చేసుకుంటాను ఇలా అంటూనే రాజు అగ్నిజ్వాలను బాగా పెంచి తను ముందుకు వంగి నిబ్బరంగా తన తలను తనే కోసేసుకున్నాడు తెగిన తల సరాసరి అగ్నిగొండంలో పడింది ఆశ్చర్యం ఆ ముండెం కూడా అగ్నిలో కాలిపోయింది కొద్దిసేపట్లోనే అలా ఆ రాజు శరీరం మొత్తం పవిత్రమైన హోమగుండంలో కాలి బూడిద అయిపోయింది ఇంతలో ఆ అగ్నిజ్వాలల్లోంచి నలుగురు విపశ్చిద్రాజులు బయటకు వచ్చారు వారి నలుగురికి శస్త్ర అస్త్రశక్తులు మాత్రమే కాక వివిధ దివ్యాయుధాలు కూడా అగ్నిజ్వాలల్లోంచే సంక్రమించాయి ఆ నలుగురు అగ్నిదేవుడికి నమస్కరించి సరాసరి రణరంగంలోకి దూకిశారు వారి ధాటికి శత్రువులు తట్టుకోలేకపోయారు త్వరలోనే శత్రువులు కోటలోంచి బయటకు వెళ్ళిపోయారు కోట ధాటిని దగ్గర నుంచి ఏ దిక్కువారు దిక్కుకు పారిపోవడం ప్రారంభించారు విపశ్చిద్ రాజుల నలుగురు వాళ్లను తరుముకుంటూ నాలుగు దిక్కులకు వెళ్లిపోయారు నలుగురు నాలుగు సముద్ర తీరాలకు చేరి అక్కడ మళ్లీ రాజ్యవ్యవస్థ చేసి కొంతకాలం స్వయంగా తామే అక్కడ ఉంటే మంచిది అని భావించి తామే ఆయా దిక్కులలో రాజ్య నిర్వహణం చేయడం ప్రారంభించారు ఆయా ప్రాంతాలలో ఉన్న విపశ్చిత్ రాజులు ఆయా ప్రాంతాలలో ఉండే విశేషాలను స్వయంగా పరిశీలించి ఆ ప్రకృతి సౌందర్యాలకు పిలకించిపోతూ వినోదించసాగారు ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఇక్కడ కవి యుద్ధవర్ణనకు నూట పది నూట శత్రుసేనా పలాయనాన్ని వర్ణించడానికి నూట పన్నెండవ సర్గను సముద్రాన్ని వర్ణించడానికి నూట పదమూడవ సర్గను ఆయా దిక్కులలో ఉండే విశేషాలను వర్ణించడానికి నూట పద్నాలుగు నుంచి సర్గలను వినియోగించాడు వీటిలో కవిత్వాన్ని పొంగించాడు ఆనాటి దేశాల పేర్లను జాతుల పేర్లను భౌగోళిక స్థితిగతులను లోకాచారాలను అధ్యయనం చేయదలుచుకున్న వారికి ఈ సర్గలలో అపారమైన సమాచారం ఉంది మనం వేదాంత దృష్టితో అధ్యయనం చేస్తున్నాం కనుక ఈ వివరాల జోరికి పోవడం లేదు అయితే ఈ కవి ఈ వర్ణనల కోసం పదకొండు పెద్ద పెద్ద సర్గలను ఎందుకు వినియోగించినట్టు అవిద్య వల్ల ఉద్భవించిన ప్రపంచం ఎంత విస్తారంగా కనిపిస్తుందో ఎంత వైవిధ్య భరితంగా కనిపిస్తుందో బాగా వివరించి వివరించి చివరికి ఈ మృతమంతా మిథ్యే అని నిరూపించడానికే ఈ వర్ణన అంతా చేస్తున్నాడు పూర్వం లీలోపాఖ్యానంలో యుద్ధవర్ణన విస్తారంగా చేసి చివరికి ఇంత ఘోరంగా కనిపించిన ఈ యుద్ధమంతా నీ భ్రాంతిలో భాగమే అని సరస్వతీదేవి చేత చెప్పించాడు ఆ పద్ధతిని ఇక్కడ కూడా కవి అనుసరించదలుచుకున్నాడు అందుకే కంటికి కనిపించేంత వరకు గల భూభాగ విశేషాలను ఇలా వర్ణించి ఇంకా తృప్తి కలుగక కంటికి కనిపించని సూక్ష్మలోకాలు కూడా అవిద్యలో భాగాలేనని అవి కూడా మిథ్యలని నిరూపించడం కోసం పైకథను ఎలా నిర్వహించబోతున్నాడో ఇక గమనిద్దాం జై గురుదత్త